ఓకే ఇంతకీ మీరు ఏం చేస్తారు బిజినెస్ చేస్తారు కాబట్టి బిజినెస్ అంటే ఏమిటండి గివ్ లెస్ అండ్ టేక్ మోర్ అదే కదా బిజినెస్ మీకు నేనేం వేదాంతం చెప్తాను నేను చెప్పే వేదాంతం మీ బిజినెస్కి కాంట్రడిక్చువల్గా ఉంటుంది తప్ప అది సపోర్టింగ్గా ఉండదు ఎందుకంటే త్యాగం అంటే ఏమిటి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది అపోజిట్ గివ్ మోర్ టేక్ లెస్ దట్ ఈస్ త్యాగ గివ్ లెస్ టేక్ మోర్ దట్ ఈస్ ెస్ నేను మీ బిజినెస్కి అనుకూలంగా ఉండే వేదాంతం చెప్పాలి హౌ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే బిజినెస్ మానేయమంటారు మీరు బిజినెస్ మానేయొద్దు బిజినెస్లోకి ఏమైనా త్యాగాన్ని తీసుకురాగలరేమో ఆలోచించండి బిజినెస్ని అంత ధనాశతో చేయక్కర్లేదేమో ఆలోచించుకోండి లేదా ఈ పాటికి బిజినెస్ని కొడుకులకి అప్పచెప్పి మనం కొంత తపస్సు చేసుకోవడం అవసరమేమో ఆలోచించండి అలాంటిది ఏదైనా మీకు తోస్తే నాతో మాట్లాడండి రియల్లీ this is what I told so people uh, have very funny notions about నేను ఇంకో మాట చెప్పాను మీరు ఏదైనా పురోహితుడి దగ్గరకో ఎవరికో వెళ్ళండి వాళ్ళు మీకు చక్కటి అడ్వైజ్ ఇస్తారు ఎందుకంటే మీ బిజినెస్ ఇప్పుడున్న బిజినెస్ రెట్టింపు అవడానికి ఏ పూజ చేస్తే అవుతుందో వాళ్ళు చెప్తారు మీకు ఐ ఎమ్ నాట్ ది పర్సన్ టు టీచ్ యూ దాట్ త్యాగ సన్యాసిన ఎందుకంటే వేదాంతము అంటే త్యాగ ప్రధానమైన సో వీతరాగా వేత అంటే విగత రాగ ఏభ్యస్తే వేతరాగా ఆ సమాసం చాలా ఇంట్రెస్టింగ్ సమాసం వీళ్ళు రాగాన్ని విడిచిపెట్టారని కాదు రాగం వేళ్ల నుంచి పారిపోయింది అవతల ఏభ్య ఎవరి నుండి అపాదానే పంచమి ఎవరి నుండి రాగ విగత విడిపోయిందంటే అంటే ఆ మహాత్ముని ఎందు రాగమునకు చోటు లేక ఆయన హృదయంలో రాగానికి రాగము ఆసక్తి అటాచ్మెంట్ దానికి చోటు లేక అక్కడి నుంచి పారిపోయింది మనము అటాచ్మెంట్ ఆసక్తి అనే ఒక దోషంతో సతమతం అవుతూ ఉంటాము నిజానికి మనిషి స్వరూపం ఎట్లో అటాచ్మెంట్ లేదు మనిషి స్వరూపంలో లేదు ఆత్మస్వరూపంలో అటాచ్మెంట్ లేదు ఎందుకంటే ఆత్మ అసంగం ఓ మహాత్ముడు చెప్పేవారు మీరు రోజూ నిద్రపోతున్నారు కదా అలాగే రోజూ నిద్రలేస్తున్నారు ఒకప్పుడు రెండు సార్లు కూడా చేస్తారు ఈ మధ్యాహ్నం కూడా చిన్న కొనుక్కు తీసిన వాళ్ళు ఉంటారు రోజుకు రెండు సార్లు నిద్రలోకి వెళ్ళి నిద్రలోంచి బయటకు దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఏమీ నేర్చుకోవాలి ఎందుకంటే మన అటెన్షన్ పే చేయాలి మీరు నిద్రలోకి వెళ్లే ముందు మీరు గమనించండి మీరు సర్వస్వాన్ని త్యాగం చేసి నిద్రలోకి వెళ్ళిపోతారు సర్వాన్ని త్యాగం చేసి నిజానికి రాత్రి పది గంటలకి వీళ్ళు నిద్రలో నిద్రోత్వాన్ని ఇంక పడుకోవాలి అంతవరకు భార్య పిల్లలు బిజినెస్ ఇల్లు వాకిలి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ దేరీ ఇంపార్టెంట్ ఓకే దేరీ ఇంపార్టెంట్ కానీ ఇంకా నిద్ర వచ్చేస్తాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు ఆ కోటు ఉప్పి పెగ్గకు పెడతాడు జస్ట్ ద సేమ్ వే దట్ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీలో అయితే భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఇల్లు వాకిలు ఇవన్నీ కూడా ఆ పర్సనాలిటీకి అతుక్కుని ఉన్నాయి దట్ పర్సనాలిటీ హీ రిమూవ్స్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ క్లోక్ అండ్ ద్రోస్ ఇట్ ఎస్ సైడ్ no ghost to sleep mera alage nidra potunnara roju you are capable of doing that edi anni dinu vidichi pettesi you are capable of doing that nenu oka sanghatanam chusaa oka dhani kodunnadu roju millions of rupees todi vyavaharam chestadu roju turnover millions lo untundi oka 10 lakhs osthay 10 lakhs lo pothayi alavundi church outdoor discussion open ఇట్ ఈజ్ అబౌట్ టెన్ ల్యాక్స్ ఆయన అన్నాడు అబ్బా నాకు విసిగిత్తుంది నేను అలిసిపోయిన నేను నిద్రపోవాలి ఈ టెన్ ల్యాక్స్ సంగతి ఇప్పుడు వద్దు రేపు చూసుకుందాం లేదా ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుంది రేపు చూసుకుందాం అని వెళ్ళిపోయి కొడుకుని నిద్రపోయాడు అంటే అర్థం ఏంటి హీ రియల్లీ నాట్ అటాచ్డ్ రియల్గా అటాచ్ అయ్యి ఉంటే అలా చేయలేడు పడుకోలేడు నిద్రపోలేడు అలా తెలివిగా ఉండి దాని సంగతి చూసుకోవాలి ఈజ్ నాట్ రియల్లీ అటాచ్డ్ ఒక గృహంలో ఎవరోలో పోయారు వాళ్ళు సాయంకాలం ఏడున్నర ఎనిమిది దాకా ఏవో శోకాన్ని వాళ్ళు పెట్టారు కొద్దిసేపు ఆ తర్వాత ఎవళ్ళో నాలుగు మెతుకులు ఉండే ఏదో చారో పులుసో ఏదో చేశారు అందరూ రెండు మెతుకులు ఇటు తిరిగి తిరిగి ఎవరు వాళ్ళు చేశారు ఆ తర్వాత కూడా ఆ శోకానికి సంబంధించిన కబూతులే చెప్పుకున్నారు ఎంత లాస్ వచ్చింది పలకపోయాడు అయ్యో అయ్యో అని అదే చెప్పుకున్నారు ఈ లోపల అందరూ శుభ్రంగా పడుకుని నిద్రపోయారు దాని అర్థం ఏంటి You are never really attached. మీరు మేము అటాచ్ చేయమని భ్రమ పడుతున్నారంతే కాబట్టి మీరు అటాచ్మెంట్ని వదిలిపెట్టక్కర్లా యూ జస్ట్ అలవ్ ఇట్ టు గెట్ అవుట్ అదే పోతుంది అవుతుంది కానీ మనం దాన్ని పట్టేసుకుని ఉంటే అది వెళ్ళలేకపోతుంది కోతుల్ని మనం ఏం చేయలేదు అవే పోతాయి మీరు దానికి బెదిలో పెట్టి తాళం వేసి పెడితే ఎక్కడికి పోతుంది అలాగే ఈ రాగము అటాచ్మెంట్ని మనమే పట్టుకుని దాన్ని మనమే పెంచి పోషిస్తున్నాము దాన్ని మనమే మనకు ఉందని మనమే భ్రమపడుతున్నాం ఏ అటాచ్మెంటు మనకు లేదు పిల్లవాడిని కనిపించిన తల్లి వాడిని అమెరికాకి పంపిస్తుంది వాడిని ఇంకో అమ్మాయికి ఇచ్చి పెళ్ళికి అక్షతలు వేసి వీడి ఈవిడి చేతిలోంచి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకో అమ్మాయిని పెళ్ళాడాడంటే ఇంక ఈవిడి చెప్పిన మాట వాడేమి వింటాడు వినలేడు కూడా కాబట్టి రియల్లీ ఇన్ దిస్ క్రియేషన్ నోబడీ ఈజ్ అటాచ్డ్ టు ఎనీథింగ్ ఎందుకో తెలుసునా ఆత్మ స్వతహగా మీ స్వరూపంలో అటాచ్మెంట్ లేదు అసంగోహ్యయం పురుష ఆత్మ అసంగం ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తించి ఆ అటాచ్మెంట్ యొక్క అభ్యాసం అయిపోయి ఉన్నది బాగా వాసన గట్టిగా ఉంది మనస్సులో దానిని క్రమంగా శిథిలం చేసుకుంటూ వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే త్యాగాన్ని అభ్యాసం చేస్తే అది అవతలకి పోతుంది ఇది అవసరమా పరమాత్మ స్వరూపంలో ప్రవేశించటానికి ఇది అవసరమా అంటే అవసరం కాదు అత్యవసరం చాలా అవసరం ఇట్ ఈస్ ది మోస్ట్ ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి వేతరాగా ఇది ఎలా ఉందంటే వైద్యం చేయటానికి ఎంబీబీఎస్ అవసరమా అన్నట్టుంది అవసరం అవసరం ఏంటండి MBBS లేకపోతే వైద్యం ఏం చేస్తారు అంటే అలోపతి మాట్లాను ఆయుర్వేదం చేయొచ్చు ఏమి చదువుకోకపోయినాను రెండు పనులు ఏ చదువు లేకుండా చేయొచ్చు ఏమిటంటే ఆయుర్వేద వైద్యము యాస్ట్రాలజీ ఏమి చదువుకోకర్లేదు మొదలు అవే సెటిల్ అవుతాయి చేస్తూ ఉంటే సెటిల్ అవుతూ ఉంటాయి యాస్ట్రాలజీ మొదలు యు స్టార్ట్ ఎవడో వస్తాడు ఏదో గ్రహం ఈ గ్రహం అలా ఉంది కాబట్టి మీకు రాబోయే మూడు నెలల్లో కొంత ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి ముందులో కొంచెం మీరు కష్టపడ్డా అల్టిమేట్గా మీరు బాగానే ఉంటారు దీనికోసం పెద్ద శాస్త్రమే వదిలించాలంటే ఇప్పుడు నేను చెప్పింది దానికోసం కాబట్టి అది మొదలు పెట్టచ్చు ఏ చదువు అక్కర్లేకుండా మొదలుపెట్టచ్చు కాబట్టి మోస్ట్ ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటంటే వేతరాగా ఏ వైద్యానికి కాదు దీనికే సో వేతరాగా అంటే వైరాగ్యము ఆత్మస్వరూప నిష్ఠకి అత్యవసరము ఇంకా ఎదిక్ష బ్రహ్మచర్యం చరంతి భాష్యకర్లు ఏమంటారు చూద్దాం ఎదక్షరం యాక్షరమింత్ఞాతుం ఇతి వాక్యశేషిని కోరువారై అని ఉంది అంటే ఏ అక్షరపరబ్రహ్మను కోరువారు ఇచ్చంత కోరడం అంటే ఏం చేస్తారా అక్షరపరబ్రహ్మని భోజన చేస్తారా లేకపోతే జేబులో పెట్టేసుకొని కట్టేసుకుంటారా కొంతమంది ఏం చేస్తారా చూసిన మాదేవుడు మా దేవుడు ఓ మహాత్ముడు వెంకటేశ్వర స్వామి గురించి ఏదో చెప్పబోయాడు చెప్పబోతే ఇంకో మహాత్ముడు అన్నాడు చూడవా వెంకటేశ్వర స్వామి నీకెందుకు వెంకటేశ్వర స్వామి మావాడు నువ్వేమో నీ శివుడు కుమారస్వామి వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళాడు నువ్వు మళ్ళీ వెంకటేశ్వర స్వామిగా కూడా నువ్వే వేలు పెడతానంటావేటి ఆయన మా కదా మీ దేవుడు ఎందుకు అవుతాడు అని అబ్జెక్ట్ చేశాడు ఎలా ఉంది అబ్జెక్షన్ నిజంగా సో మా సో మీదేవుడంటే మీరేమే మీ ఇంట్లో కట్టేసుకుని పాచిపని చేయిస్తారా దేవుడి చేత లేకపోతే కొరుక్కు తింటారా జేబులో పెట్టుకుని భోజనం చేస్తారా ఒక్కొక్క మొక్క మొక్క తిప్పారా ఏం చేస్తారో దేవుణ్ణి కోరు వారు అంటే ఏం చేస్తారు మీరు పరమాత్మను అంటే ఇచ్చంత అనే చోట దేని కొరకు జ్ఞాతు దేవుణ్ణి తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి పూజించాలి అనుకుంటారు దేవుణ్ణి పూజించటం ప్రిలిమినరీ స్వామి వివేకానంద అనేవాడు దేవుణ్ణి పూజించటం ప్రిలిమినరీ ఎందుకంటే భేదం మిగిలి ఉంటుంది కదా నేను పూజకును పూజ అంటే పూజ చేయు దేవుడు పూజ పుచ్చుకునేవాడు మన ఇద్దరికి మధ్యనే ఇచ్చి పుచ్చుకునే సంబంధం నేను నీకు పూజనిస్తాను నువ్వు నాకు కోరికలు నీవు ఈ కోరికలు ఇస్తూ ఉంటాడు ఆయన ఆయన ఇంకా సో వీడికి పని ఆయనకి పని కోరికలు సో నాట్ లైక్ దాట్ దట్ ఈజ్ నాట్ ది వే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఇప్పుడు ప్రేమ అనే దాంట్లో వ్యవహారం అలాగే ఉంటుంది జ్ఞానముతో కలిసి ఉంటుంది ప్రేమ ఇప్పుడు పురుషుడు స్త్రీతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి ఆ ప్రేమకి తాత్పర్యం ఏంటో తెలిసిన నేను నీ హృదయాన్ని నిన్ను తెలుసుకుంటాను నిన్ను తెలుసుకున్నానంటే ఎంత పొడుకున్నావు ఎంత బరువున్నావు కాదు నీ హృదయాన్ని నేను తెలుసుకుంటాను నీ మనస్సులో ఏముందో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు నువ్వు చెప్పకుండానే తెలుసుకుంటాను అవసరమైతే నువ్వు చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అది ప్రేమంటే దాన్ని ప్రేమంటారు తెలుసుకోవడాన్ని ప్రేమంటారు నేను నా భార్యని ప్రేమిస్తున్నాను ఆవిడ మనస్సులో ఏముందో వీడు పదేళ్లు కాపురం చేసినా తెలియదు వీడికి పైగా నేను ప్రేమిస్తున్నాను కదా ఆవిడ చేత అన్ని పనులు చేస్తున్నాడ నాకు అన్ని పనులు చేస్తుందా మరి అదే కదా ప్రేమ అని అలా అనుకుంటారు చాలామంది అది కాదు ప్రేమ అంటే అయితే ఫిజికల్గా ప్రేమిస్తున్నాను కదా పత్తులాలు బంగారం పెట్టాను కదా అని అనుకుంటారు పత్తిలాలు బంగారం పెడితే అది ప్రేమ అవుతుందా డబ్బిస్తే ప్రేమ అవుతుందా ప్రేమ ఎప్పుడవు ఇవన్నీ సెకండరీ ఉంటాయి బంగారం పెట్టడం డబ్బు ఉంటాయి ప్రైమరీ ఏమిటో తెలిసినా నేను ప్రేమిస్తున్నాను అంటే ఆమె యొక్క యాస్పిరేషన్స్ అంబిషన్స్ ఆమె మనస్సు నాకు తెలుసు దేవుడి మీద ప్రేమ అంటే భక్తి అంటారు నాకు దేవుడి మీద భక్తి గలదు అంటే నీకు దేవుడు ఏ పూజ చేస్తే ఏ కోరిక తీరుస్తాడు అదే భక్తి దాన్ని భక్తి అంటారా దాన్ని వ్యాపారం ఈ మధ్యన చర్చలు బాగా చేస్తున్నారు మొత్తం దేవాలయం అంటో ఎదో అంటున్నాను దాన్ని వ్యాపారం అంటారు తప్ప భక్తి భక్తి అంటే ఏమిటి ప్రేమ ప్రేమ అంటే ఏమిటి తెలుసుకోవడము ఈశ్వరుని యొక్క మహిమ ఎట్టిది ఆయన సంకల్పమేమి ఓ మహాత్ముడు అన్నాడు ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని తెలుసుకుని తన సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంలో కలిపివేయుటయే శరణాగతి అని వర్ణించాడు ఇప్పుడు ఓ దంపతులు ఉన్నారు వాళ్ళకి కొడుకు పుట్టాడు పుడితే ఈశ్వరుని యొక్క సంకల్పము వలన ఈ కొడుకు పుట్టినాడు అని అనుకున్నాడు ఇంకో దంపతులు ఉన్నారు వాళ్ళకి కొడుకు పుట్టలేదు కూతురు పుట్టింది కూతురు పుడితే ఏమిటో ఇన్ని పూజలు చేసాం ఏం లాభం కూతురు అని అనుకోలేదు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈశ్వరుని యొక్క సంకల్పము వలన కూతురు పుట్టింది మరి మీ సంకల్పం మా సంకల్పం అంటే వేరే ఏమీ లేదు ఈశ్వరుని సంకల్పమే మా సంకల్పం ఇంకో దంపతులు ఉన్నారు వాళ్ళకి సంతానం కలగలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈశ్వరుని సంకల్పం వల్ల సంతానం కలగలేదు యూఆర్ హ్యాపీ అబౌట్ ఆల్ ది త్రీ ఆర్ హ్యాపీ ఎందువల్ల తమ సంకల్పాన్ని ఈశ్వరుని సంకల్పంతో కలిపేశారు అలా కలపలేదనుకోండి ఆల్ ది త్రీ కెన్ బి అన్ హ్యాపీ సంతానం లేదని ఒకళ్ళు హ్యాపీగా ఉండొచ్చు మాకేమో అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టలేదని ఇంకో కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు ఇంకో కొంతమంది మేము అమ్మాయి కావాలనుకుంటూ ఉంటే అబ్బాయి పుట్టిందని అని హ్యాపీగా ఉండొచ్చు లోకంలో మీకు ఇటువంటి అన్హ్యాపీ పీపుల్ ఎక్కువగా కనపడతారు వీళ్ళే పూజలు అవి గట్టిలుగా చేసి దేవుణ్ణి మాకు ఇదివ పూజలు చేస్తూ ఉంటారు కూడా లోకపు తీరల్లా ఉంటుంది దట్ ఈజ్ నాట్ భక్తి దట్ ఈజ్ నాట్ ప్రేమ దట్ ఈజ్ వ్యాపారము ప్యూర్ బిజినెస్ తప్ప తప్పు కాదు తప్పు కాదు యు ఆర్ వెల్కమ్ టు దాట్ కానీ దానివల్ల చిత్తశుద్ధి ఆ నో దాని వలన ఈశ్వర స్వరూప సాక్షాత్కారము నో దాని వలన సంసార విముక్తి నో తప్పువా తప్పు కాదు వ్యాపారం చేస్తే తప్పే ఉంది వ్యాపారం చేయడంలో తప్పలేదు కానీ వ్యాపారం చేస్తూ దానివల్ల మోక్షం వస్తుంది అనుకుంటే మాత్రమే ఒప్పుకోరు సో అవ్వ కావాలి బువ్వా కుదరదు ఏదో ఒకటే కనుక సో ఈశ్వరుణ్ణి తెలుసుకోవటము అది ప్రేమ జ్ఞాతుం ఇది వాక్యశేష కాబట్టి అక్కడ జ్ఞాతం అనే పదం పెడితే కానీ ఆ వాక్యం పూర్తి కాదు ఏ పదం వల్ల వాక్యం పూర్తవుతుందో దాన్ని వాక్యశేష అంటారు అది మిగిలి ఉన్నది దాన్ని పెట్టేస్తే ఫిట్ అయిపోతుంది ఇప్పుడు మూడు స్క్రూవలు పెట్టాపేశారనుకోండి నాలుగో స్క్రూ పెట్టేస్తే పని పూర్తి దాన్ని నాలుగో స్క్రూని ఏమంటారు వాక్యశేష అంటారు అలాగనమాట జ్ఞాతం ఇది వాక్యశేష భాష్యాన్ని ఫాలో అవుతున్న వాళ్ళ కోసం చెప్పాను కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి కోరుట ప్రేమించుట భక్తి చేయుట అంటే ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకొనుట అని ఆ తెలుసుకొనుట కొరకై వీళ్ళు ఏం చేస్తున్నారు సాధకులు బ్రహ్మచర్యం చరంతి బ్రహ్మచర్యాన్ని చేస్తున్నారు బ్రహ్మచర్యం అంటే ఏమి బ్రహ్మచర్యం గుర చరంతి ఆచరంతి బ్రహ్మ అంటే వేదము చర అంటే అధ్యయనము వేదాధ్యయనము వేదాధ్యయనం అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది వేదాధ్యయనం కాదని అనుకోవద్దు మీరు చేస్తున్నది వేదాధ్యయనమే ఎందువల్లంటే ఉపనిషత్సూ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స ఉపనిషత్తులు కదా భగవద్గీత అంటే ఉపనిషత్తులు ప్రతి శ్లోకము ఉపనిషత్తు కాబట్టి నిజానికి ఈ శ్లోకానికి అక్షరపరబ్రహ్మోపనిషత్ అని పేరు ఇప్పుడు మనం చదువుతున్న శ్లోకానికి అక్షరపరబ్రహ్మోపనిషత్ అని పేరు ఇంతకు ముందు శ్లోకానికి ప్రయాణ కాలోపనిషత్ అని పేరు ఇవన్నీ ఉపనిషత్తులు కాబట్టి ఇవే వేదము కాబట్టి మీరు వేదాన్నే అధ్యయనం చేస్తున్నారు ఎందుకండి ఈ కష్టాలు నేను ఈ టైంలో సినిమాలు ఇవే వస్తూ ఉంటాయి టీవీల్లోనూ లేకపోతే ఈ టైంలో కనుక హోటల్కి వెళ్తే హోటల్స్ అన్నీ కిలకిల కిలకిలాడుతూ ఉంటాయి నిండుగా ఉంటాయి కూర్చుందుకు సీటు ఉండదు ఏమిటబ్బా ఇది సంధ్యా సమయం ఇది ఈశ్వరుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాల్సిన టైము తినకూడదని పైగా శాస్త్రం ఈ టైంలో తినకూడదని శాస్త్రం ఇప్పుడే మ మైసూర్ మిరపకాయ బజ్జి చాట్ బండార్ పానీపూరి ఇవన్నీ కూడా చాలా బాగా బాగా బాగా ముందుకు సాగేటువంటి కాలం ఏమిటంటే ఇదిగో సంధ్యాసమయం ఇది మానేసి లేకపోతే సినిమాలు పూర్వం ఉండేది దూరదర్శన్లో శనివారం నాడు సినిమా వచ్చింది ఒక సినిమా వన్ పిక్చర్ పెర్ వీక్ ఆ సినిమా పేరు చెప్పేవారు కాదు సస్పెన్స్ అది ఇంకొక ఐదు నిమిషాల్లో అనౌన్స్ చేసేవాడికి ఓహో అని జనం అంతా కూడా మహోత్సాహంగా వెయిట్ చేసేవారు టైం ఏమిటో దర్శన కరెక్ట్గా సంధ్యాసం సిక్స్ సో ఈ సమయంలో మీరు చక్కగా ఆ భోగాలన్నింటినీ అనుభవించడంకుండగా మానేసి వచ్చి ఇక్కడ కూర్చున్నది చేస్తున్నది ఏమిటి వేదాధ్యయనము దీనికోసం ఇదంతా కూడా ఆ పరమాత్మతత్వాన్ని తెలియట కొరకు నిజంగా మనం ఇక్కడ కూర్చుని చేస్తున్న ఈ ఎఫర్టు దీని విలువ మీరు గుర్తించాలి ఆ సాయంకాలం పూట ఆయన ఎవడో స్వామీజీ ఒక గంట సీట్ ఏముంటుందో చూద్దాం అలా అలాగ గాలివాటం పనికిరాదు అలా కాలక్షేపం చదువులు అంటారు వర్షాకాలం చదువులను కూడా అంటారు అలా ఉండకూడదు లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది సో మీరు ఆపనే చేస్తున్నారు గాడ్ బ్లెస్ యు సో గురవు చరంతి ఆచరంతి ఎందుకోసమంటే మనం ఈ జీవితంలో ఈశ్వరస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని యు హర్క్ అట్ ఇట్ దాన్ని నేను నీకు చెప్తాను అంటున్నాడు పదం తదక్షరాఖ్యం పదం పదనీయం తవా ఆ పదమును నీకు చెప్పేదాన్ని ఆ పదము అంటే పొందదగినది పదనీయం అని పదము అంటారు ఉదాహరణకి పదవి అని కూడా ఉంటారు తెలుగులో పదవి పదం నుంచే వచ్చింది ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయనకి ఒక సీక్రెట్ డిజైర్ ఉంది మనస్సులో అదేమిటో తెలుసిన ఎప్పటికైనా నేను హాస్పిటల్కి హెడ్ కావాలి హెడ్ అంటే అది పాదాము పాదాము దానికి ప్రొసీజర్ ఏమిటి ముందు డిపార్ట్మెంట్లో సీనియర్ డాక్టర్ అవ్వాలి అవుతాడు స్లోగా టైం పడుతుంది అంటే మన బాగా సీనియర్ అయిపోయినా ఇంకా పైన ఇంకో సీనియర్ ఆయన ఉన్నాడు ఆయన రిటైర్ అయిన తర్వాత ఈయన సీనియర్ డాక్టర్ అవ్వాలి గవర్నమెంట్ సీనియారిటీ మరి అలాగే ఉంటుంది ఆయన రిటైర్ అవ్వాలంటే ఇంకా టైం ఉంది ఏమో గాడ్ నోస్ ఆయన డుబాయ్ వెళ్ళిపోయాడు అనుకోండి మనం సీనియర్ అవ్వచ్చు ఏమండీ లేకపోతే అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఆయన డుబాయ్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ ఈయనకి వెంటనే ఇవ్వకుండా ఇంకో హున్న హుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇది దురన్యాయం ఇది మనకింతకాలం నుంచి దానికోసం ఎదురు చూస్తుంటే అది మనకివ్వకుండా ఇంకో హోళ్ళకి ఇచ్చేయటం ఏమిటి అని అది పాదం ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవ్వాలి పదం ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ తర్వాత వస్తుంది పదం ఇప్పుడున్న ఆయన రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక సీనియారిటీలో ఒక ఛాన్స్ ఇస్తే ఈయనకి ఇస్తారు కాబట్టి వీళ్ళు అటువంటి ఆకాంక్ష గల వాళ్ళు అడుగుతారు జాతకం చెప్పించుకునేప్పుడు మాకు ఏమైనా ప్రమోషన్స్ ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతారు అడిగితే ఆగండి ఆయన అని క్యాల్కులేట్ చేస్తున్నా చేసి మీకు రాబోయే మూడు లేక నాలుగు సంవత్సరాల్లో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటాడు వస్తుందని చెప్పడం ఏది కర్ర వెరగదు పాము సామదు వస్తుంది లేదు వస్తుందంటే మళ్ళీ మీరు ముక్కు పట్టుకుంటారు ఎవ వస్తుందోలా కదా రాలేదని కాబట్టి అలా చెప్పడం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కుజుడు మీకు అనుకూలిస్తున్నాడు కాబట్టి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ఏమో రాలేదు రాలే రాలేదేమో అనుకుంటున్నానంటే అప్పుడప్పుడు శని కూడా పక్క నుంచి చూస్తున్నాడు కాబట్టి మీకు రాలే రాకపోవచ్చు కూడా అంటే ఇంకేం చెప్తానండి సో ఇలా చెప్తారు సో ఎప్పుడు కూడా మనిషి ఆ పదం కోసం చూస్తూ ఉంటాడు పదం మనిషి ఏదో ఒకటి చేరుకోవాలి ఏదో ఒకటి పొందాలి అని చూస్తూ ఉంటాడు కానీ మనిషి తెలుసుకోలేకపోతాడు ఏటో తెలిసిన ఇవన్నీ కూడా పదములు కానే కావు చాలా అశాశ్వతములు వాటిల్లో ఉండేదేమీ లేదు వాటిలో పొందాల్సిందేమీ లేదు ఇది ఈ సమస్య గృహస్థులకే కాదు సన్యాసులకు కూడా ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్కి హెడ్ నేను కావాలి సక్సెస్ ఎవడు అని చెవులు కొరుక్కుంటూ ఉంటారు భక్తులు కూడా స్వామీజీ పెద్ద స్వామీజీ పెద్దవాడు అవుతుంటే మరి నెక్స్ట్ స్వామీజీ ఎవరు ఈ చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఆయన ఎవడో ఒకటిని ఫిక్స్ చేసేదాకా చెవులు కొనుక్కోవడమే ఫిక్స్ చేసిన తర్వాత అమ్మాయ్యా మళ్ళీ కొంతకాలం వరకు నెక్స్ట్ ఏవనే గోళ ఉండదు ఈ ఇంకొక ఆయన్ని తీసుకొచ్చిపెట్టారు కదా ఆయన ఉంటాడు అని చెవులు కోరుకుంటూ ఉంటారు కాబట్టి వేళలో కూడా పదం పదముంటుంది ఈ పదములన్నీ కూడా ఏది కూడా సత్యం కాదు మిథ్య ఏది కూడా నిత్యం కాదు అశాశ్వతం పొందదగ్గది ఒకే ఒక పదము పదం అంటే పదనీయం పొందుటకు యోగ్యమైనది అనీయర్ పొందుటకు యోగ్యమైనది మనం జీవితంలో ఈ పదాలు ఏమీ రాకపోయినా పర్వాలేదు మనం తప్పక పొందదగిన పదము ఒకటి కలదు సోమర్సెట్ మామ్ అనే ఒక అమెరికన్ పోయెట్ ఉన్నాడు గొప్ప రచయిత అతను ఒక నవల రాశాడు ఆ నవలకి పేరు ఏం పెట్టాలి అని ఆయన పేరు పెట్టకుండా నవల పూర్తి చేసేసాడు అప్పుడు స్వామి ప్రభవానంద అని ఉండేవారు ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో రామకృష్ణ మిషన్ హెడ్ వెస్ట్కి హెడ్ ఆయన దగ్గర క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ అనే ఒక వేదాంతి ఉండేవాడు అతను మంచి వేదాంతి మీరు పేర్లు విన్నారా ఈ పేర్లు విన్న పేర్లు అవి ఉంటాయి సో మంచి వేదాంతి ఆయన్ని సలహా అడిగాడు ఏమంటే ఈ నవలకి ఏం పేరు పెట్టాలి అని క్రిస్టోఫర్ ఈశర్వుడ్ని అడిగాడు ఈశ్వర్వుడ్ చాలా గొప్ప వేదాంతి నేను ఆయన పుస్తకాలు చదివాను చాలా బాగా గొప్ప జ్ఞాని సో అతను ఏం చేశాడంటే ఈయన్ని సోమర్ సెట్ మామ్ని ప్రభావానంద్ గారిని ఒకసారి కలవమని చెప్పాడు కలిశాడు కలిస్తే ఆయన ఆ నవల చదివాడు చదివి చెప్పాలి కదా పేరు చదివి ఏమని చెప్పారంటే క్షురస్య ధారా అనుంది కఠోపనిషత్తులో ఆ పేరు చెప్పారు క్షురస్య ధారా ద రేజర్స్ ఎడ్జ్ అని చెప్పారు ఆ పేరే ఖాయం చేశాడు సోమర్ సెట్ మామ్ ద రేజర్స్ ఎడ్జ్ మీరు ఎవరైనా చదివితే చదవచ్చు దాంట్లో కథానాయకుడు ఉంటాడు హీరో ఆ హీరో అతను వెస్టర్న్ వెస్ట్లో అమెరికన్ను అక్కడ పుట్టి అక్కడ ఉండేటువంటి కల్చరు మ్యారేజ్లు డైవర్సులు వీటన్నిటికుండగా పాసాన్ అయ్యాయి హంశక్రాస్య వేదాంతి ఆ వేదాంతం దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఒక లక్ష్యం పెట్టుకుంటాడు జీవితంలో అదేమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి పదం అని లక్ష్యం పెట్టుకుంటాడు పెట్టుకుని రోజు శ్రవణం అది చేసి వేదాంతాన్ని ధ్యానం అది చేస్తూ ఉంటాడు అయితే అతను హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కానీ తన క్వాలిఫికేషన్ ఎవరికి చెప్పడం మరి భోజనం చేయాలి కదా వెస్ట్లో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు ఎవరోలో పెడతారు లేని ఇండియాలోలాగా ఉండదు ఇండియాలో అన్న క్షేత్రానికి వెళ్ళి ఫోన్ చేసి లేచెక్క రావచ్చు పని అయిపోయాయి కొంచెం హృషికేస్తాక ప్రయాణం చేసి ఇంకా భోజనం గురించి చూసుకోకర్లా అలా ఉండదు అమెరికాలోనూ అక్కడ అక్కడ ఊరికే ఎవరు భోజనం పెట్టరు అక్కడ ఊరికే భోజనం పెట్టాలంటే మనవాళ్ళే పెడతారు ఇండియన్సే పెడతారు సో అతను ఏం చేసేటంటే డ్రైవింగ్ వచ్చు వాళ్ళందరూ కార్లు నడిపి వెళ్ళే కదండి డ్రైవింగ్ వచ్చు కాబట్టి అప్పు తీసుకుని బ్యాంకులోని తీసుకుని ఒక క్యాబ్ కొన్నాడు న్యూయార్క్లో ఆ క్యాబ్ డ్రైవ్ చేసేవాడు ఎంత డ్రైవ్ చేసేవాడో తెలుసిన భోజనానికి ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్కి రూమ్ అద్దెకి సరిపడే డబ్బులకి మాత్రమే డ్రైవ్ చేసేవాడు వాళ్ళు రోజు నెలకింత అంటే రోజుకి ఎంత రోజుకి యాభై డాలర్లు సంపాదించాలి ఫోర్ అవర్స్ డ్రైవ్ చేస్తే యాభై డాలర్లు అతనికి మిగిలేవు పెట్రోల్ ఖర్చులు పోగా బస్ ఆఫీసులో చదువుతున్న శాస్త్రం చదువుకునేవాడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు దట్ ఈజ్ హౌ ద స్టోరీ అండ్స్ ద నావల్ లైక్ దాట్ చూసారా పదం కాబట్టి మనకి జీవికకి లోటు లేకుండా సంసారంలో మన యొక్క కర్తవ్యాలను మనం పూర్తి చేసుకుంటాం ఏది అడ్డు కాదు మనం ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతాము పదం తత్తే పదం దాని కొరకే దానిని పొందడం ముఖ్యం ఈ సంసార విషయాల్ని పొందేది ఉండదు నిలబెట్టుకునేది ఉండదు అంతా కూడా చేయజారిపోతుంది అది మాత్రం యు నెవర్ లూజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ యు మీ స్వరూపమేది దానిని పొంది మనం కృతార్థులం కావాలి దాని కొరకే ఈ బ్రహ్మచర్యం చరంతి ఈ వేదాధ్యయనాన్ని ఎంతోమంది చేస్తున్నారు అటువంటి ఆ పదాన్ని ఆ పొందదిగిన పరమాత్మను అక్షర పరబ్రహ్మను నీ కొరకు తేంటే నీ కొరకు చతుర్థి ప్రవక్ష్యే చెప్పగలను అని శ్రీకృష్ణుడు అంటాడు మంచి శ్లోకం తర్వాత సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య మూర్ధ్ఞాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే కొంత ప్రిపరేషన్ అవసరం ఈ ప్రిపరేషను బాహ్యంగా ఉండదు ఆంతరంగా ఉండదు ఇన్ డూయింగ్ అవుట్ డూయింగే ఉండదు ఇన్ డూయింగ్ ఇన్ డూయింగ్ హిందూయిజం అంటే ఏమిటి ఇన్ టు డూ సంథింగ్ ఇన్ విత్ ఇన్ దాన్ని హండూయిజం ఇండూయింగ్ ఈజ్ హి హిందూయిజం ఎనివే సో అంతరంగంలో చేయాల్సింది ఉంటుంది దాన్ని యోగము అని దానికి బాహ్యము ఒక్క ప్రతిదానికి బాహ్యం నుంచి ప్రారంభమై అంతరంలోకి వెళ్తాం అయితే కర్మకాండం ఉందనుకోండి బాహ్యంలో ఆరంభమై బాహ్యంలోనే కొనసాగి బాహ్యంలోనే అంతమవుతుంది దట్ ఈజ్ హౌ కర్మ ఈజ్ ఉపాసన అది బాహ్యం నుంచి ఆంతరంలోకి వెళ్ళేటువంటి స్టెప్ అది జ్ఞానము నటిస్తే అల్టిమేట్ ఆత్మస్వరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవటం అది కర్మ ఉపాసన జ్ఞానం ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఏజ్దే ఉంది ఎప్పుడు మనం జ్ఞానాన్ని మొదలు అదే ఏజ్ నా దగ్గర ఒక విద్యార్థి ఉండేవాడు పెద్ద అమెరికాలో ఆయన్ని ఆశ్రమ ఆశ్రమంలో అయా మీ ఏజ్ ఎంత నేను ఎవరైనా అడిగితే నాకు ఐదేళ్ళు అన్ని చెప్తాను ఏమిటి ఐదేళ్ళు పెద్దవాడు అయినా ఐదేళ్ళు అంటున్నారంటే నేను ఐదు సంవత్సరాల నుంచి స్వామీజీ దగ్గర చదువుకుంటున్నాను అదే నా వయస్సు మిగతా వనవసరం దట్ ఈజ్ మై ఏజ్ అని చెప్తాను శంకరాచార్యులు ఉన్నారనుకోలేదు ఆయన పన్నెండో ఏటే శంకరాచార్యులు అంతవరకు శంకరాచార్యులు కాదు సంథింగ్ ఎల్స్ స్వామి వివేకానంద ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వివేకానంద ఆయన శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వచ్చిన వెంటనే వివేకానంద అవ్వలేదు శ్రీరామకృష్ణుల వారి దగ్గర అతను శిష్యరికం చేసి జ్ఞానాన్ని పొంది వివేకానంద అయ్యాడు పాతిక ఏటో అయ్యి ఉంటాడు ముప్పై ఎనిమిదో ఏటో ముప్పై తొమ్మిదో ఏటో పోయాడు కాబట్టి వివేకానంద వయస్సు అంతా పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అదే ఆయన వయస్సు నలభై ఏళ్ళు ఎందుకు ఎందుకు ఆ లెక్క అదే వయస్సు కాబట్టి కాబట్ వయస్సుతో సంబంధం లేదు నా ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడే ప్రారంభం ఇదే వయస్సు కనుక సాధకులు ఏం చేయాల్సి ఉంటుందంటే దాన్ని శ్రద్ధగా టేకప్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది యోగధారణాం అస్థిత బిఎ యోగి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఆయన వయస్సు ఎంత అని ఉంది ఇప్పుడు రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో క్యాల్కులేషన్ చేస్తారు ఆ భాగ భారతంలో ఉండే శ్లోకాలని జాగ్రత్తగా పరిశీలించి ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు యో యుద్ధం జరిగింది అంటే యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుని వయస్సు ఎనభై ఏళ్ళు ఆయన వయస్సు అది అప్పుడు నూట సంవత్సరాల వరకు జీవించేవారని ఒక లెక్క ఎనభై ఆయన వయస్సు అర్జునుడిది అతంది ఇంచుమించి అదే వయస్సు భీష్ముడిది వెళ్ళది హండ్రెడ్ అండ్ టెన్ అండ్ అబవ్ ఆయన ఎనభై ఐదు ఫోన్లండి అలా అలా చెప్పారు లెక్క అంటే ఎనభై ఐదో ఏట అర్జునుడికి శ్రీకృష్ణుడు సలహా చెప్తున్నాడు ఏమని యోగీ భవా తస్మాత్ యోగీ భవార్జున సో కర్మిభ్యశ్చాధికో యోగి చదివారు ఈ శ్లోకం మీరు వెళ్ళింది ఎక్కడో ఆరో అధ్యాయ ఐదో అధ్యాయంలోనో ఆరులోనూ వెళ్ళింది కర్మిభ్యశ్చాధికో యోగి కర్మ చేసేవారికంటే యోగి గొప్పవాడు జ్ఞానిభ్యోపి మతోధిక వేదాలని వాటిని వల్ల వేసేవారి కంటే యోగి గొప్పవాడు తర్వాత జ్ఞానిభ్యోపి మతోధిక ఏదో ఉంది ఇంకోహళ్ళ కూడా యోగి గొప్పవాడు సో తస్మాత్ యోగీభవాద్న కాబట్టి నీవు యోగి వికము యోగి వికమ్ము అంటే గడ్డము అది పెంచుకోవాలేమో అని మీరు అలా భయపడక్కర్ కొంతమందికి అలా పరిభాష రాంగ్ పరిభాష యోగి అంటే పెద్ద గడ్డాలోనే కొంతమంది ఏమనుకుంటారు అంటే హుక్కా పీల్చాలేమో అని నాట్ లైక్ దాట్ యోగి భవార్జున అంటే యోగము అయితే కొంతమంది అనుకుంటారు హృషికేశ్ వెళ్ళిపోవాలేమో ఉత్తర కాశీ వెళ్ళిపోవచ్చు హృషికేశ్ ఉత్తర కాశీ వెళ్తే ఏమే అవుతుంది అక్కడ ఇక్కడ ట్రాఫిక్ జాములు ఇంతకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండి యోగి భవా అంటే ఏం చేయాలి యోగమును మనం స్వీకరించాలి యోగధారణ ఆస్థిత ఆ యోగ ధారణను జీవితంలో యోగ బలైన చేయివా అని గడచిన శ్లోకంలో కూడా వచ్చింది ఆ యోగ బలాన్ని సంపాదించాలి యోగ బలం ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుందో తెలుసునండి మీరు ఊరికే లౌకిక వ్యవహారాల్లో తలమున్కలుగా ఉంటుంటే యోగ బలం ఎలా వస్తుంది రాదు మీరేం చేయాల్సి ఉంటుందంటే కొంత లౌకిక వ్యవహారాలని తగ్గించుకుని సాధన మార్గంలో అడుగు వేసి ఏకాంతంగా ఉండటము ఆ పది మందికి అంటే ఈ పార్టీలకి వాటికి దూరంగా ఉండటము పార్టీలు పెళ్ళిళ్ళు సమావేశాలు ఫ్రెండ్షిప్లు వీటన్నిటికీ దూరంగా ఉండటము కేవలం సత్సంగానికి పరిమితమై ఉండటము అధ్యయనము ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సర్వీస్ బాగా చేస్తూ ఉండటము తను తన ధ్యానాన్ని తాను చేసుకుంటూ ఉండటం అది యోగం అప్పుడు ప్రారంభమవుతున్న యోగం ఇంట్లో వాళ్ళకి వాళ్ళ సర్వీస్ వాళ్ళకి చేసేయాలి లేకపోతే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు వీడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెడిపోయాడు అనుకుంటారు వాళ్ళకి కావాల్సిన సేవదో వాళ్ళకి చేసేస్తే వాళ్ళు మహానందపడతారు అబ్బా స్వామీజీకి వెళ్ళిన తర్వాత వీడు చాలా బాగుపడ్డాడు రా నేను సంతోషిస్తాను పోనీ స్వామీజీ తప్పితే భగవద్గీత కాబట్టి ఇంట్లో వాళ్ళ సేవ వాళ్ళకి చేసేసి వాళ్ళ సేవ ఏమి ఉంటుందండి వాళ్ళకి మాత్రమే ఏం కావాలి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునేట్లా ఉండాలి సో తను ఆ ధ్యానాన్ని చేసుకుంటూ ఉండాలి అలా ఏకాంతంలో ఉండటం చదువుకోవడం ధ్యానం చేస్తూ ఉండటం సరే అప్పుడు యోగం ఎలా చేయాలి ధ్యానము సర్వద్వారాణి సంయమ్య తలుపులన్నీ వేసేసి అన్ని తలుపులు వేసేసి అంటే గది తలుపులు వేసేసని కాదు గది తలుపులు ఎలాగూ వేసేయాలి లేకపోతే అల్లరి చేస్తారు లేకపోతే టైం సారీ డిస్టర్బ్ చేస్తారు కాబట్టి నేను ధ్యానం చేసుకుంటున్నాను ఆ గదిలోనూ మీరు ఏమనుకోవద్దు ధ్యానము వెలుతురు ఉంటే నాకు అనుకూలంగా ఉండదు కాబట్టి తలుపు ఆ వెలుతురు లోపలికి రాకుండా ఉండడం కోసం తలుపు వేస్తున్నాను నేను ఏదో లోపల ఏదో రహస్యం చేస్తున్నానని మీరు భ్రమపడవద్దు తలుపు వేస్తున్నాను మీరు కూడా చప్పుడు చేయకుండా ఉండండి అని ధ్యానంలో కూర్చోవాలి ఇంకో ఉపాయం ఉండే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ధ్యానం చేసుకుంటే సరిపడాలి ఎలవర్ లేచి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ధ్యానం చేసుకోవాలి తలుపులన్నీ వేసేసి సర్వద్వారాడి సంయమ్య తలుపులు ఏమిటో తెలిసిన దేహానికి తలుపులు ఇవి బాడీకి తలుపులు ఈ బాడీ బయటికి వెళ్ళకూడదంటే తలుపులు వేసేయాలి మనస్సు బయటికి వెళ్ళకూడదు బయటకంటే సంసారంలోకి కదా పారిపోయేది మనస్సు మనస్సు సంసారంలోకి పారిపోకూడదు అంటే మనస్సు ఏ తలుపులో గుండా పారిపోతుందో చూడాలి చూపు ద్వారా పారిపోతుంది ఓకే కళ్ళు మూసుకో చెవి ద్వారా పారిపోతుంది శబ్దాలు వెనక్కు కళ్ళు మూసుకుని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమిటేదో గుసగుసలాడుతున్నారు ఏమై ఉంటుంది అంటే చెవి ద్వారా మనస్సు వెళ్ళిపోతుందనమాట ఏదో చప్పుడైతే ఏమిటబ్బా చప్పుడు ఏదో పాల ప్యాకెట్ కింద పడిన చప్పుడులాగా ఉందే అంటే మనస్సు వెళ్ళిపోయిందన్నమాట అక్కడికి అయితే న్యూస్ పేపరు తడక్కొని చప్పుడు అయితే వారిని న్యూస్ పేపర్ వచ్చింటుంది విజయశాంతి అరెస్ట్ సంగతి ఏమైందబ్బా అంటే వెళ్ళిపోయిందనమాట దాంట్లోకి అలాగా అన్ని అంశములు కూడా ఉపేక్ష చేయటం చెవులకి బెరడాలు బిగించకూడదు ఉపేక్ష చేయటం అభ్యాసం చేయాలి దాన్ని సర్వద్వారాన్ని సంయమ్య తర్వాత స్పర్శేంద్రియము డ్రెస్సు కొంచెం లూజ్గా ఉండాలి పొట్టను నొక్కి పెట్టిట్లా ఉందనుకోండి ప్యాంటో ఏదో మీకు ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది అప్పుడు అదే ఆటంకం అవుతుంది కాబట్టి లూజ్ క్లోదింగ్ ఉంటే సరిపడుతుంది ఇన్ఫార్మల్ క్లోదింగ్ ఎప్పుడు మెడిటేషన్కి ఇన్ఫార్మల్ క్లోదింగ్ ఉండాలి టై అది కట్టుకొచ్చి చేయకూడదు బెల్ట్ టై అలా ఇన్ఫార్మల్ క్లోదింగ్ ఉండాలి అలాగే జీన్ ప్యాంట్స్ పురుషులు కానీ స్త్రీలు కానీ బాగా టైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ అవి వేసుకుని దాంతో కూర్చున్నారనుకోండి మెడిటేషన్కి డజంట్ వర్క్ ఇన్ఫార్మల్ అండ్ రిలేటివ్లీ లూజ్ క్లోదింగ్తో కూర్చుంటే స్పర్శేంద్రియాన్ని మనం సెట్ చేసినట్టు అవుతుండే నోట్లో ఏ రుచి ఉండకూడదు ముక్కుకి ఏ గంధము ఉండకూడదు అంచేతనే మీరు మెడిటేషన్ చేసుకుని ఈ రూమ్లో అగరబత్తీలు వెలిగించి మెడిటేషన్ చేయకూడదు మెడిటేషన్కి అగరబత్తి అక్కర్లేదు భక్తుడికి భగవంతునికి అనుసంధానమని మొదలుపెట్టి ఈ అగరబత్తిలు వెలిగించి కూర్చుంటే మెడిటేషన్ నడవద్దు మెడిటేషన్కి అగరబత్తి అక్కర్లేదు అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ వద్దు ఏమంటే అగరబత్తీలు ఊరికే అలా వెలిగించేయకూడదండి అవి వాటి పొల్యూషన్ ఉంటుంది దేవుడికే పొల్యూషన్ ఉండదు మనకే ఉంటుంది దేవుడు ఈ జవాబు ఆల్ దీస్ థింగ్స్ సో మనకే పొల్యూషన్ అగరబత్తి అంటే ఒకటే అగరబత్తి టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను నేను పూజ చేస్తూ ఉండేవండి ఒకప్పుడు చేసేప్పుడు అగరబత్తి ఒకటే ఉండేది నా దగ్గర ఒక అగరబత్తి ఉండేది నేనేం చేసి ధూపమాఘ్రాపయామి అన్నప్పుడే వెలిగించేవాడి ధూపం ఇలా వెంటనే నీళ్లలో ముంచేసి మళ్ళీ పక్కన నాయన భద్రంగా పెట్టుకున్నాను అది ఎప్పటికైనా అవుతుందా అగరబత్తి అవ్వదు ఒక ఏడాదికి ఒక అగరబత్తి చాలు ధూపం కదా కావాల్సింది ధూపం ఆగ్రాపయాన్ని మళ్ళీ నీళ్ళలో సూయ్యంటుంది ఆరిపో పక్కన పెట్టేసుకోవటం మళ్ళీ రేపే వెలిగించటం దాన్ని షుడ్ డూ దాట్ అంతేగాని ఊరికే కట్టలు కట్టలు అగరబత్తలు ఉన్నాయి కదా డబ్బులను కొనేసి వెలిగించేసుకుంటే పొల్యూషన్ అయిపోతుంది తర్వాత ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ ఉంటాయి సరే చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటిల్లో ఈ కెమికల్స్ అన్నీ వెళ్ళాయనుకోండి అవి డైలైట్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ కన్స్ట్రిక్ట్ అవుతాయి వాటికి ఉండే సెన్సిటివిటీని కోల్పోతాయి ఆ తర్వాత సమాఫ్ ది కెమికల్స్ వాటిల్లో ప్రవేశించి ముఖ్యంగా డస్ట్ ఆ కార్బన్ డస్ట్ సెటిల్ అయింది అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రాంక్కియల్ ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం బయట ఎలాగో తప్పదు ట్రాఫిక్లో ఇంట్లో కూడా పొల్యూషన్ పెట్టుకుంటేలాగా పెట్టుకోకూడదు కాబట్టి ధూపం లేదు అలాగే క్రీములో అవి రాసుకోకూడదు వాటికి మళ్ళీ ఇది ఉంటుంది ఫ్రాగ్రెన్స్ ఉంటుంది క్రీమ్ ఎప్పుడంటే ధ్యానం అయిపోయిన తర్వాత రాసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ధ్యానానికి ముందు నో క్రీమ్ అంటే ఫైవ్ ద్వారాలు సర్వద్వారాన్ని సంయమ్య అబ్బా ఇంక ఇప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్తుంది ఎందుకంటే జగత్ అంటే ఏమిటి ఐదే శబ్దస్పర్శ రూపరస గంధములే జగత్తు ఐదు తలుపులు బిఠాయించేస్తే ఇంకా మనస్సు ఎక్కడికి వెళ్తుంది మనస్సు హృది నిరుద్ధ్యచ మనస్సుని హృదయములో కట్టివేసి నిరుద్ధ్య అంటే కట్టివేసి ఎవళ్ళైనాను యోగశ్చిత వృత్తి నిరోధ పతంజలి చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పింది తప్పని తెలిసిపోతుందా లేదా అదిగో మనోహృది నిరుద్ధ్యచ అంటున్నాడు ఆయన మనో నిరోధం చెప్తున్నాడు ఆయన మనస్సుని హృదయంలో నిరోధించి మనస్సు అంటే ఏమిటి హృదయం అంటే ఏమిటి చూడండి మనస్సు సంకల్పాలన్నీ ఆగిపోతే ఏది ఉంటుందో దాన్ని హృదయము అంటారు హృద్ అదే ఈ హృదు గురించి నేను మళ్ళీ క్లాస్లో ఇంకా వివరంగా చెప్తాను అంటే హృ హరణే అని సంస్కృత ధాతు ఉంది దాన్నించే హరి హర హ్రీం హృద్ అని నాలుగు పదాలు అన్నీ కూడా దాన్నించే పుట్టాయి ఆ నాలుగింటికి అర్థం కూడా ఒకటే ఈశ్వరుడు అని అర్థం ఆయన్ని హరి అని మీరన్నా హరా అన్నా లేక హ్రీం అని దేవీ రూపంగా అన్నా లేక హృద్ అని ఆత్మరూపంగా అన్నా అర్థం ఒకటే ఒకే పరమాత్మ ఐదు నిమిషాల ముందు వెళ్ళాలి అని అన్నాను మనవి చేశాను కాబట్టి ఇక్కడ ఆపుతాను క్లాసు ఇది మళ్ళీ శనివారం నాడు మనం కలిసినప్పుడు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద